కీర్తన సంఖ్య అరవై ఐదు తక్కిన చదువులో తప్పనుల్లా చక్కగా శ్రీహరి నీశరణే చాలు మోపులు మోవగనుల్లా ములుగగ నేను తీపునొల్లా చేదు తినగనుల్లా పాపపుణ్యాలవియొల్లా భవమున బుట్టనుల్లా శ్రీపతి నిరతము చింతించుటే చాలు వడిగా పరువులో వగరింపనే వెడగుజీకటి వెలుగునుల్లా ఇడుమల వేడనుల్లా ఎక్కువ భోగములొల్లా తడయగరి నీర్దాస్యమే చాలు అట్టెపథ్యములొల్లా ఔషధము గొననొల్లా మట్టులేని మణుగొల్లా మైలగానొల్లా ఇట్టె శ్రీ వెంకటేశు నిరవుగ సేవించి చుట్టుకొన్న ఆనంద సుఖమే చాలు